తయారీ మాత్రమే అని ఒక కవి అన్నాడు ఇలాంటి ఈ వాతావరణాన్ని పరిశీలించిన కవి అన్నాడు ఈ సంస్ ఈ సంస్కృతిలో అంటే ఒక రకం సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఈ సంస్కృతిలో జీవితానికి ఇంపార్టెన్స్ లేదు మరణానికే ప్రాధాన్యం అంచైతే వీడు మరణాన్ని గురించే ఎక్కువ ఆలోచిస్తాడు జీవితాన్ని గురించి ఎక్కువ ఆలోచించాడు జీవితం ఎలాగో ఏదో ఒకరోజు కూర చారు వేసుకుంటే బతికేస్తాం అయిపోతుంది చచ్చిపోయినప్పుడు తద్దినా పెడతాడు ఎలా పెడతాడు సరిగ్గా పెడతాడా పెట్టాడా చచ్చిపోయిన తర్వాత నేను నరకానికి పోతానా స్వర్గానికి పోతానా ఏక వ్రతం చేసుకుంటే స్వర్గానికి వెళ్తానా అని మొత్తం మీద వీడు ఎంతసేపు చావు తర్వాత సంగతే ఆలోచిస్తాడు మొత్తం జీవితం కూడా చావు రాబోయే చావుకి ప్రిపరేషన్ జీవితం అంతా కూడా ఈ విధంగా మనిషి జీవిస్తూ ఉంటాడు మనిషి యొక్క సంస్కారం అలా ఉంటుంది ఆ సంస్కారము ఇచ్చే రిలీజియస్ మైండ్లో ఉంటుంది హెవెన్ హెవెన్ అండ్ మరణము నరకము స్వర్గము ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు డెత్ దే ఆర్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది రిలీజియస్ మైండ్ అండ్ సో అర్జున ఈజ్ నౌ ఇన్ ఎ వే ఓవర్ టేకన్ బై దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ అతను అంటాడు ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్స్ లాగా అలాగ అంత వర్ణ సంకరం అయిపోయింది అనుకోండి అప్పుడు ఈ కులంలో తద్దినం పెట్టి వాళ్ళు ఎవరో లేకుండా అయిపోతారు దట్ ఈస్ హీస్ ప్రాబ్లం రియల్లీ ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో గత ముప్పై ఆరు నుంచి జీవిస్తున్న ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఓ బెల్జియం లేడీని పెళ్ళాడాడు వాడు ఏమి తగ్జినం పెడతాడు బెల్జియం అమ్మాయిని పెళ్ళాడాడంటే వాడు యజ్ఞోపేతం వేసుకోడు యజ్ఞోపేతం వేసుకునేంత సంస్కారం ఉంటే బెల్జియం అమ్మాయిని ఎందుకు పెళ్ళాడతాడు కాబట్టి వాడి తద్దినమేం పెడతాడు ఎదురా తండ్రి కానీ తల్లి కానీ మరణించినప్పుడు ఫర్ త్రీ డేస్ బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంటు వేసుకుని ఇటు తిరగమంటే తిరుగుతాడు వాళ్ళకు ఒక డెఫినెషన్ ఉంది మార్నింగ్ అని డెఫినేషన్ ఉంది అంటే దుఃఖించుట వియోగ దుఃఖము ఏమిటి వియోగ దుఃఖం ఏమిటంటే వన్ టూ వైట్ అండ్ కలర్ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోకుండా బ్లాక్ డ్రెస్ వేసుకున్నట వన్ బ్లాక్ తో సహా బ్లాక్ రిబ్బన్ టోపీకి ఉండే రిబ్బన్ మళ్ళీ అమ్మాయి అమ్మ లేడీస్ రిబ్బన్ పెడతారు టోపీకి అది కూడా బ్లాక్గా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ క్లబ్కి పార్టీకి వెళ్ళొచ్చు త్రాగొచ్చు కానీ డ్యాన్స్ చేయకూడదు ఎందుకంటే బికాస్ యు ఆర్ ఇన్ ది మార్నింగ్ ఇది వాళ్ళ సంస్కృతి వాడికి తెలుసున్నది ఇది వాడికి తద్దిన దీని పేరే తద్దిన వాడి దృష్టిలో కాబట్టి ఎవరు పెడతారు తద్దినాలు ఎవరికి పెడతారు లుప్త పిండోదక క్రియా ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చేరిన వాళ్ళందరూ చచ్చిపోతే తద్దినం పెట్టాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వీడు తద్లు తుళ్ళు తాతలు తండ్రులు కొడుకులు అందరూ ఇక్కడ వరుస పెట్టి ఇక్కడే ఉన్నారు ఎవరు లేళ్ళకి తదినాలు పెడతారు కాబట్టి మొత్తం ఇక్కడ వీళ్ళందరికీ తద్దినాలు లేకుండా అయిపోతాయి పెండ ప్రధానం ఉండదు ఉదక ప్రధానం ఉండదు అని వీడి బెంగ ఈ తద్దినం లేకుండా అయిపోతుందని బెంగ పడేవాడు ఉన్నాడు చూసారా వాడు అజ్ఞానికి వాడు నిదర్శనం వాడు అజ్ఞానం యొక్క పరాకాష్ఠది బతు ఇప్పుడున్న బతుకు గురించి వీడికి లెక్కలేదు ఆత్మస్వరూపము అనేది అసలేదు ఆత్మకి బట్ పుట్టుకలేదు లేదు అనే సత్యం ఒకటి ఉంది దాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి దృష్టే లేదు వీడికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే చచ్చిపోతే తద్దనం పెట్టేవాళ్ళు ఉంటారా ఉండరా ఎవరు పెడతారు తద్దినం అంచేతనే మన సంస్కృతిలో ఈ పదాలు ఈ సంస్కృతి ఈ ఈ రకమైన భాష సంస్కృతిలో విడతెరియనా భాగంగా అయిపోతుంది అంటారు పెద్ద కొడుకంటే చచ్చిపోతే తల కొరువు పెట్టాల్సిన వాడు వాడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అని అంటారు అంటే కొడుకుల కంటే ఎక్కువ వాడికి మూట ఇవ్వాలి ఇచ్చింది చాలా పెద్ద కొడుకు ఎంత ఇచ్చినా చాలు ఇంకా ఇంకా ఇవ్వచ్చు పెద్ద కొడుకు లక్షణమేది ఎప్పుడు ఏడు పోతడు కానీ పెద్ద ఇంకా ఇవ్వాల్సిందే అద్దరికంటే ఎక్కువ అతరే తీసుకుంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ బై ఏజ్ జస్ట్ బై షీర్ ఏజ్ హీ గైడ్స్ మోర్ ఫ్రమ్ పేరెంట్స్ కానీ తల పెట్టాల్సిన వాడు అంటే ఇంకా పెట్టడమే ముఖ్యం అనవాడు జీవితంలో సో ఈ విధంగా సో అర్జునుడు కూడా అదే బెంగ ఈ విధంగా వర్ణసంకరం అయిపోతుంది తద్దినాలు పెట్టే సందర్భం ఉండదు ఇప్పుడు అల్లుడు ఏం తద్దినం పెడతాడు అల్లుడుగా మన ఒకటి తదినం పెట్టాలంటే మన ఒకటి తదినం పెట్టాలనుకోండి ఏం పెడతాడు వాడు వాడు వాడి తల్లేమో ఫిలిప్పీన్ తండ్రి ఏమో ఇండియన్ ఎవరికి పెడతాడో ఏం పెడతాడు సో అప్పుడు ఈ పితృ వీళ్ళందరూ పితృదేవతలు అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ పితృదేవతలే కదా యాన్సెస్టర్స్ యాన్సెస్టర్స్ అంటే మెజారిటీలో పడిపోతారు సో ఇక్కడ ఎవరో కొంతమంది మిగిలితే వీళ్ళందరికీ పేరు పెట్టి పేరు పేరు కాకపోయినా అందరికీ కలిపి కంబైన్డ్గా మా పితృదేవతలందరికీ ఉదకము లభించుకాక ఈ పెండ ఓ పెండం ఒకటి స్పెషల్ పెండం ఉంటుంది ఇది పితృ పితృపిండం ఇది పితామహా పెండం ఇది ప్రపితామహ మూడు పిండాలు అయిన తర్వాత ఇంకో స్పెషల్ పెండం ఒకటి ఉంటుంది ఆ పెండం ఏంటంటే మా వంశంలో ఎవళ్ళెవలయితే పెండాలను లభించని వాళ్ళకిది అని ఏదో పెండం అసలు ఎవడైనా ఒకడైనా మిగలాలి కదా కాబట్టి ఈ పిండోదక క్రియలన్నీ కూడా దెబ్బతినేస్తాయి అని దిస్ఈస్ హీస్ వర్రీ అర్జునుడి వర్రీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ మీరు సర్ప్రైజ్ అయ్యారేమో నాకు తెలియదు కానీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బికాజ్ ఐ హవ్ సీన్ అండ్ ఐ హవ్ నోన్ ద ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్ అలా ఉంటుంది ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్ యొక్క లక్షణం అలా ఉంటుంది అంచేతనే మీరు మీకు తెలుసో తెలీదో వివాహంలో మొట్టమొదటి కార్యక్రమం ఏమిటో తెలిసిన స్నాతకోత్సవాన్ని చేస్తారు పురుషుని వైపు ఈ స్నాతకానికి మొట్టమొదటి కార్యక్రమం మీకు తెలుసో తెలీదో సంవత్సరం కొంచెం ట్రెడిషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మొట్టమొదటి కార్యక్రమం పేరు నాంది శ్రాబ్దము అని అంటారు ఆ వాళ్ళు గారులో ఉండి శ్రాద్ధం చేస్తారు వివాహంలో ప్రథమ కార్యక్రమం నాంది శ్రాదంతో ప్రారంభం ఎందుకంటే వీడు వివాహం చేసుకుంటున్నాడు ఈ వివాహం యోగ్యమైన వివాహం చేసుకుంటున్నాడు కనుక వీళ్ళకి రేపొద్దున యోగ్యమైన సంతానం కలిగితే ఈ తద్దినాలు పెట్టే పరంపర కొనసాగుతుంది ఓ పితృదేవతలారా మీరేమీ చింత చేయక్కర్లేదు అని ఒక ఎష్యూరెన్స్ ఆ నాందీశ్రార్థం యొక్క లక్షణం అది కాబట్టి సో మొత్తం ఆ రిలీజియస్ మైండ్ ఇట్ గోస్ అరౌండ్ డెత్ ఇది కేవలం హిందువుల్లోనే ఉందని మీరు అనుకోద్దు ప్రపంచంలో సర్వత్రా ఉంది ఎస్పెషల్లీ జూస్లో బాగా ట్రెడిషనల్ బాగా క్లాసికల్ రిలీజియన్స్లో ఎక్కువ ఇది నేను గమనించింది మీకు చెప్తున్నా జ్యూస్లో జస్ట్ లైక్ హిందూస్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళు అంతే అక్కడ జ్యూస్లో ఒక సెమిటరీ ఒకటి ఉంది బెతలహంలో బెతల్హంలో కదా సారీ జెరూసలంలో ఒక సెమి సెమెటరీ ఇస్ ది మోస్ట్ సీక్రెట్ సిటీ ఫర్ జూస్ ఆల్సో భర్ఏ ఫ్లూ అదర్స్ సో ఆ సెమిటరీ ఒకటి ఉంది అంటే ఒక శ్మశానం అక్కడ మనిషిని మరణించిన వాడిని పాతి పెట్టడానికి ఫీట్ బై త్రీ ఫీట్ పెడుతున్నటువంటి ఒక స్పాట్ it costs 100000 dollars 6 feet by 3 feet for a spot 100000 dollars cost and only rich american juice can afford it evadu afford cheyagalutaru 100000 dollars ante what kind of money it is big money so rich juice butikonda gaane vaalla akkado chinna piece konukunta konukone tachi poyina ventane విమానంలో ఆ బాడీని తీసుకొస్తారు విమానం సర్వీస్ వాళ్ళు ఈ బాడీ లిఫ్టింగ్ మీద బోల్డ్ అంత ఛార్జెస్ వేస్తారు వాళ్ళు ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కంటైనరు స్పెషల్ ఛార్జెస్ దాన్ని వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసేస్తారు దాని మీద అది అక్కడికి తీసుకొచ్చి అక్కడ అంటే జెరూసలంలో పాత పెడితే స్వర్గానికి వెళ్తాడు అని ఏదో సో ఈ విధంగా సో హ్యూమన్ మైండ్ ఇట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఇట్ వండర్స్ అబౌట్ డెత్ అండ్ ఆల్ దట్ సో అర్జున ఈజ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ తర్వాత శ్లోకం దోషైరేతరకార ఉత్సాధ జాతిధర్మా కులర్మాచా సో రేస్ ధర్మ ఫ్యామిలీ ధర్మ రేస్ ధర్మం శని ధర్మాలు ఉంటాయి ఫ్యామిలీ ధర్మం ఉంటుంది మీకు ఇందాక మనం చేస్తున్నట్టుగా సమాజ ఓవరాల్ సమాజ ధర్మం ఉంటుంది అసలు భారతీయులుగా మనకో ధర్మం ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అదో ధర్మం ఉంటుంది ఇంకా ఇంకొక అడుగు పైకి వేస్తే వీఆర్ లివింగ్ బీయింగ్స్ అక్కడ కూడా ధర్మం ఉంటుంది సో అట్ దట్ వెరీ బిగ్గర్ లెవెల్ ధర్మం ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్గా ధర్మం ఉంటుంది అంటే ఒక పశువు ఉందనుకోండి అది ప్రాణే మనము ప్రాణమే కాబట్టి దానికి హింస చేయరాదు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి వాడు ఏ దేశం వాడైనా కావచ్చు భారతీయుడు కావచ్చు విదేశీయుడు అమెరికా వాడు కావచ్చు జపాన్ వాడు కావచ్చు ఎవడైనా మనిషి కదా మనిషి అంటే మనిషే సో సాటి మనిషి అని ఒక ధర్మాన్ని మనం చేయాల్సి ఉంటుందో సందర్భంలో అది సాటి భారతీయుడు ఫెలో ఇండియన్ అనే ఒక ధర్మం మన జాతి వాడు అనో ధర్మం మన కులం వాడు అని ఇంకో ధర్మం మన కుటుంబం వాడు మన కుటుంబము నేను అని ఇన్ని లెవెల్స్లో ధర్మాలు ఉంటాయి సో యాజ్ సచ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ప్రాపర్లీ నో ప్రాబ్లం కానీ ఎప్పటికీ కూడా హయ్యర్ లెవెల్ ధర్మాన్ని ఉల్లంఘించి లోవర్ లెవెల్ ధర్మాన్ని పాటించటము అన్నది ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ హ్యూమన్ మైండ్ పెట్టి మైండెడ్నెస్ ఉంటుంది సో ఆ పెట్టి మైండెడ్నెస్లో హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది లోవర్ లెవెల్ దాన్ హయ్యర్ లెవెల్ భారతీయులంతా ఒక్కటే అనే లెవెల్లో ఆలోచించడం మానేసి ఇగో మా డిస్టిక్ట్ వాడు మా రీజియన్ వాడు రీజియనల్ ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే రీజియనల్ ఫీలింగ్ని ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ యూ హ్యావ్ సమ్ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే విచ్ ఇస్ ఆల్ రైట్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మా అమ్మాయిని మేము ఆ రీజియన్లో ఉన్నవాడికే ఇచ్చి వివాహం చేస్తామండే ఎందుకంటే మాకు మా అమ్మాయి మా లుడు మాకు దగ్గరలో ఉండాలి దూరంగా ఉన్నవాళ్ళకి మేము ఇవ్వండి కొంతమంది సమ్ పీపుల్ కుడ్ పీ లైక్ దాట్ కోనసీమలో అలా ఉండేవారు కొంతమంది కోనసీమలో మా అమ్మాయిని మేము కోనసీమ వాళ్ళకే ఇచ్చి చేస్తాం అని అనేవారు ఫెయిర్ ఇన్ ఆఫ్ సో సమ్ కైండ్ ఆఫ్ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే బట్ ఆ రీజియనల్ ఫీలింగ్కి దానికి చాలా పెద్ద మహిమ ఉన్నట్టుగా దాన్ని ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు ఇది నా జీవిత లక్ష్యం నా జీవిత ధ్యేయమే అని అలాగే దాన్ని మొదలు దట్ ఈస్ ఆల్ రాంగ్ అండ్ సిల్లింగ్ అనవసరం దానివల్ల ఒరిగింది ఏం లేదు సో రీజనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే ఎట్ ఎ లెవెల్ బట్ ఈ షు అది భూతంలాగా పెరిగిపోయి నేషనల్ ఫీలింగ్ని చంపేసి ఈ లెవెల్కి రీజనల్ ఫీలింగ్ పెరిగిపోతే చాలా తప్పది అదేవిధంగా కుటుంబ కుటుంబము ఫ్యామిలీ ఫీలింగ్ ఈజ్ గుడ్ ఫ్యామిలీ ఇది మవర్ ఫ్యామిలీ అండి గుడ్ ఫెయిర్ ఎనఫ్ ఇది సర్వత్రా ఉంది అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి కలుస్తారు ఆల్ ఫ్యామిలీ పీపుల్ ఎలా కలుస్తారో కలిసిన ఆల్ జాన్సన్స్ మీట్ జాన్సన్స్ మీట్ అని జాన్సన్ ఇస్ ది ఫ్యామిలీ నేమ్ ఏదో జాన్సన్ స్టీఫెన్ జాన్సన్ ఇలా అందరూ జాన్సన్సే ఈ జాన్సన్స్ అందరూ అట్లాంటాలో కలుస్తారు వెయ్యి ముందో రెండు వేల ఉంటారు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు దీనికి నాలుగు రెట్లు ఉంటారు మొత్తం ఎక్కడున్నా జాన్సన్ వాడు ఆ గ్రూప్ వాడు అనమాట సో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జాన్సన్స్ అందరూ కలుస్తారు అలాగే సంవత్సరానికి ఒకసారి బుషస్ అందరూ కలుస్తారు సంవత్సరానికి ఒకసారి క్లింటన్స్ అందరూ కలుస్తారు వీళ్ళందరూ ఫ్యామిలీ సో కలిసి ఓ యు ఆర్ జాన్సన్ ఐఎమ్ జాన్సన్ అని దే డ్రింక్ అండ్ హీట్ అండ్ డాన్స్ అండ్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ డేస్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంథింగ్ లైక్ దాట్ తానా అని పేరు so something like that either some goodie goodie feeling mana word man telugu word okay telugu word is okay but at the same time you should not make you blind towards a higher picture bigger picture is ok under you are an indian and now you are a member of the american society under so we have a responsibility at every level kabatti ee level lo dinni chesukochu provided there is no conflict న్ఫ్లిక్ట్ రాకూడదు అది ఎక్కటే చూసుకోవాలి కానీ ఎప్పుడైతే ఈ చిన్న ఫీలింగ్ ఈ పెట్టి మైండెడ్నెస్ బాగా దృఢంగా పెరిగిపోయి అదే భూతంలాగా పెరిగిపోతే వాడికి ఇంకా ప్రపంచంలో ఏమీ కనపడదు మా కులమే తప్పింకేంది కులం కుల పిచ్చర్ని మా కులం వాళ్ళే బహుజన్ సమాజ్ అంతే మిగతా మాకు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఓట్లు మాకు అక్కర్లేదు కొన్నాడు హీ గేమి స్టేట్మెంట్ లైక్ కాంక్షరామ్ he's not around now a days he gave a statement we don't want your words you are not bahujan we don't want your words meve emunnaru 70 percent ma vote ma kostha jar ma matam votlu ma jalu meetha matalu votlu ma akkarledu there are parties like that so muslim league what does it mean ipudu teesesaru constitution prakaram daniki object cheste aa peru teeses inkedo peru pettaru అంటే మాకు ముస్లిమ్స్ ఓటేస్తే దానికి మిగతా వాళ్ళు ఎవరో ఓట్ అయ్యక్కర్లేదు వాట్ డస్ ఇట్ మీన్ సో రీజియనల్ ఫీలింగ్ అండ్ దట్ ఫ్యామిలీ ఫీలింగ్ బట్ కుల జాతి ఫీలింగ్ ఈ షుడ్ నాట్ బికమ్ ఓవర్ వెల్మింగ్ అన్నింటినీ కప్పేసీదిగా అవ్వకూడదు దెర్ ఈజ్ అయ్యర్ ధర్మ బట్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్ హ్యూమన్ మైండ్ అన్లెస్ యూ టేక్ కేర్ ఆ విశాల హృదయాన్ని కలిగి ఉండే ప్రయత్నం మీరు చేయకపోతే హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్ ఎందుకు నేను నిర్మ మాటంగా నన్ను చెప్పమంటే నేను ఐ కెన్ సే దిస్ మచ్ సన్యాసం పూజ స్వామీజీ చెప్పారు నాకు సన్యాసం అంటే ఏమిటి సన్యాసం అంటే ఉద్యోగం మానేయడం కాదు సన్యాసం అంటే అది సెకండరీ సన్యాసం తీసుకుని ఇంకా ఉద్యోగం చేస్తుంటే అది పద్ధతిగా ఉండదు కనుక సెకండరీ సన్యాసం అంటే పిల్లాన్ని పిల్లల్ని విదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా కాదు దట్ ఈజ్ ఆల్సో సెకండరీ సన్యాసం పుచ్చుకుని ఇంకా పిల్ల మెడల్ కాలక్షేపం చేస్తున్నాడు అది పద్ధతిగా ఉండదు సెకండరీ దెన్ ప్రైమరీ ఏమిటంటే కర్మ సన్యాసము దట్ ఈస్ ది సన్యాస కర్మ అంటే నువ్వు ఒక సొసైటీలో ఒక లో ఒక సిచ్యువేషన్లో ఉంటావు సమ్ డ్యూటీస్ ఉన్నాయి ఆ డ్యూటీస్ అన్నీ వదిలిపెట్టేట ఇప్పుడు ఒక ఆయన పది లక్షల ఆస్తిపరుడు సన్యాసం తీసుకున్నాడు ఇంకొక ఆయన ఐదు లక్షల ఆస్తిపరుడు సన్యాసం తీసుకున్నాడు ఈ సన్యాసంలో ఎవడు గొప్ప సన్యాసి అలా ఉండకూడదు సామెతో ఒకటి ఉంది ఈ శ్మశానంలో జూయిష్ సిమిటరీలో ఒక చచ్చిపోయిన వాటి మనిషి ప్లే ప్లే ప్లేక్ ఏదో ఉంటుంది కదా సో మిస్టర్ జాన్సన్ హీ లెఫ్ట్ ఎ మిలియన్ బిహైండ్ అని ఒక అతను అన్నాడు అయితే ఈ లోపల ఇంకొక ప్లేక్ వచ్చింది వస్తే హీజ్ మిస్టర్ సోన్సో స్టీఫన్ హీ లెఫ్ట్ హాఫ్ ఎ మిలియన్ బిహైండ్ అని పక్కవాడు చెప్పాడు ఈ ఇంకో ప్లేక్ వచ్చింది సమదర్ పర్సన్ so uh, how much he left behind i'm <laughs> not getting video video video he left behind everything as <laughs> you i hope you got the white everything he left behind everything could be a million everything could be half a million or everything could be 10 rupees he left behind everything that is sanyasa kabatte ippudu 10 lakhs lu vidu petti sanyasam pucchukunnavadiki pedda seat పెద్ద మర్యాద ఎక్కువ ఐదు లక్షలు మాత్రమే విడిచిపెట్టిన వాడికి మర్యాద తక్కువ తప్పది వన్స్ హీ లెఫ్ట్ బిహైండ్ హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అనేది ఈ షుడ్ నాట్ బికమ్ ఐ క్వాలిఫికేషన్ టు ది పర్సన్ ఈ షుడ్ నాట్ అటాచ్ ఇచ్చి సెల్ఫ్ టు ది పర్సన్ అంతే కదా కాబట్టి సో కానీ కొంతమంది దే టేక్ ఇట్ లైక్ దాట్ ఒక ఆయన ఆ నీ సన్యాసమేముంది లేవా నువ్వేమో రిటైర్ అయ్యాక సన్యాసం పుచ్చుకున్నావు నేను ఉద్యోగంలో ఉండగా సన్యాసం తీసుకున్నాను నీ సన్యాసం నా సన్యాసం వల్ల ఎందుకు పనికిరాకపోతే అది ఒక ఆయన యొక్క అభిప్రాయం ఇంకో ఆయన అంటాడు నువ్వు తక్కువ కులం వాడివి నేను ఎక్కువ కులం వాడిన నేను గొప్ప సన్యాసం నువ్వు తక్కువ సన్యాసం అని అంటాడు స్వామీజీ సన్యాసం అంటే ఇవన్నీ విడిచిపెట్టడం పేరే సన్యాసం నువ్వు అవన్నీ విడిచిపెట్టేలా మళ్ళీ అలాగే కూర్చున్నావు వాట్ కైండ్ ఆఫ్ సన్యాసీస్ అని అంటారు సో ఆ విధంగా సో that uh, smallness of the mind that should not uh, make us blind to a higher dharma that is the point so arjuna dentadu ee jati dharmalu kula dharmalu ivu chala pradhana mainavi ivanni kuda nashinchi pothayi varna sankaram aipothundi hybrid aipothundi so uh, kaurava vansha ee naati varaku clean ga undi ee paina kaurava vansham anta kuda sandarbham lekunda aipothundi ani edo some serious social problem kinda he talks about it he has some point there as i already mentioned with the social upheavals which in pudu some such issues untai but these issues are not important endukante society finds its way second world war ayindi em ayipoyindi aa aa gaya lo kontha kaalam untai aa taruvatha mani pothai taruvatha ipudu now everybody second world war is history today వియత్నాం వారు అయిపోయింది ఆ వియత్నాం వారు పుణ్యమాని ఇరవై వేల ముందో ముప్పై వేల ముందో అమెరికో వియత్నమీస్ పీపుల్ని ఒక పెద్ద పెద్ద షిప్పులో ఎక్కించుకుని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ అరిజోనా స్టేట్లో ఎక్కడో పెట్టారు పెట్టే అక్కడ వాళ్ళకి ఏవో ఇచ్చి బతకండం అన్నారు వాళ్ళు ఏదో ఒక అలక్షణ చేస్తున్నారు సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ విత్ దాట్ ఇప్పుడు అమెరికో ఇరాకీ థింగ్ ఈస్ గోయింగ్ లెటర్ ఈ హవ్ లాంగ్ ఇట్ కంటిన్యూస్ సో దీస్ థింగ్స్ దే గోన్ సొసైటీ విల్ ఫైండ్ ఎ వే అవుట్ సొసైటీ ఇట్ నెవర్ స్టాప్స్ ఇట్స్ ఎ డైనమిక్ సొసైటీ ఇట్ ఫైన్స్ ఇట్స్ ఓన్ ఈక్వేషన్స్ మనం ఏదో ఒక ఈక్వేషన్లో ఉంటాం ఈ ఈక్వేషను ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ తెలంగాణ ఆంధ్ర ది దీస్ ఈజ్ నాట్ పెర్మనెంట్ దీస్ థింగ్స్ దే కమ్ అండ్ గో అండ్ సొసైటీ సమ్హౌ ఇట్ ఓవర్కమ్స్ ఆల్ దీస్ హిండ్రన్సెస్ అండ్ ఆల్ దాట్ వన్ వే ఆర్ దే దర్ కాబట్టి మనము ఆ శాశ్వతమైన ధర్మాన్ని చూసుకోవాలి కానీ ఈ సోషల్ ఇష్యూస్ మీద యు నీడ్ నాట్ ట్యాక్స్ యువర్ మైండ్ సో మచ్ అని శ్రీకృష్ణుడు ఇన్ఏ వే హీ టెల్స్ దట్ వే వితౌట్ టెలింగ్ హీ టెల్స్ ఈ ఇష్యూస్ని వేటిని ఆయన అడ్రస్ చేయడం ఎందుకంటే యాదవ వంశం నశించిపోతుంటే ఇప్పుడు దీన్ని వంశాన్ని కనుక ఇంత ఇలా నశించిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని దాన్నే ఆయన పట్టించుకోలేదు దీన్నేం పట్టించుకుంటాడు కాలగర్భంలో కలిసిపోవటం వ్యక్తి యొక్క లక్షణం సమాజం యొక్క లక్షణం సమాజ ధర్మాలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి ఈ ఆచారాలు సమాజానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయి చూసారా మీ దేశకాలను బట్టి మారిపోతూ ఉంటాయి నిరంతరంగా మారిపోవటమే వాటి లక్షణం దీ రిచువల్స్ ఉంటాయి చూసారా రిచువల్స్ గురించి స్వామి రామతీర్థం మాట చెప్పాడు ఈ రిచువల్స్ ఓ దేశంలో ఉన్న రిచువల్స్కి ఇంకో దేశంలో ఉన్న రిచువల్స్కి చాలా తేడా ఉంటుంది ఒకే కాలంలో ఇప్పుడు పెళ్ళికి మీకు దృష్టాంతం చెప్పారు పెళ్ళి ఒక రిచువల్ అది ఆంధ్రాలో ఒక రకంగా చేస్తారు మద్రాసులో ఇంకో ఇంకో చోట ఇంకో రకంగా చేస్తారు అమెరికాలో మరో రకంగా చేస్తారు వాళ్ళ రిచువల్స్ వాళ్ళకుంటాయి సో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దేచ్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దేచ్ చేంజ్ ది సేమ్ ప్లేస్ యాజ్ ది టైం ప్రోగ్రెస్ ఎస్ రిచువల్స్ చేంజ్ దేట్ ఫార్ రిచువల్ విత్ ఏ కరెక్ట్ స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ వీ నీడ్ సర్టన్ రిచువల్స్ ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ వ్యక్తి యొక్క గ్రోత్లో రిచువల్స్ హ్యావ్ ఎ ప్లేస్ At a time, uh, they have a place and uh, the spirit is always important. Then, uh, the latter of the ritual, they play a certain role. So, one should not be committed to rituals all the way. One should uh, enter into rituals, do a certain set of rituals according to the given situation in life and then grow out of them. This is the Mahatma's Bodhisthira. Shri Krishna, more or less, he is going to say the same thing. When he comes to Arjuna, our ritualistic mind ఆ రిచువలిస్టిక్ మైండ్తో మాట్లాడాడు తదినాలు పెట్టకపోతే ఏమైపోతుంది పెండాలు ఇవ్వకపోతే ఏమైపోతుందంటూ అదో పెద్ద ఇష్యూ కింద మాట్లాడాడు దట్ ఈస్ అన్ ఇష్యూ ఫర్ పీపుల్ ఇట్ ఎ గివన్ మైండ్ సెట్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ బై ఆల్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్ డజంట్ నీడ్ అన్ అలాబరేట్ డిస్కషన్ అండ్ ఆల్ దట్ సో శ్రీకృష్ణుడు దీనికి he is not going to reply to this this is the point so at this point we will leave it భాష్యకారులు వచ్చిన చూద్దాం అంచేతనే శంకరాచార్యులు కాముగా వదిలిపెట్టేశారు దీన్ని దీనికి ఏమి ఆయన ఒక్క అక్షరం కూడా వ్యాఖ్యానం రాయలేదు నేను కూడా వదిలిపెట్టేద్దామని చూశాను కానీ మీరు చెప్పమంటే సరే చెప్తానని చెప్పేసి దిగాను దీంట్లోకి విచ్ ఈస్ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ దాన్ ప్రథమాధ్యాయం కదా భగవద్గీత రెస్టర్ ప్రథమాధ్యాయ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిలవెన్స్ అండ్ ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్ రియల్లీ ప్రిపేర్స్ ది గ్రౌండ్ ఫర్ హయ్యర్ టీచింగ్ భాష్యం చూద్దాము సో నిన్న ఆ భగవంతుడు ఈశ్వరుడు అవతారము అదంతా చూసాము దాంట్లో ఒక్క పదం మిగిలిపోయింది ఒకటి రెండు పదాలు ఏమిటంటే అజహా అవ్యయ ఈశ్వరునకు పుట్టుకలేదు నాశము లేదు అజహా అవ్యయ కాబట్టి పుట్టినది దేహము నశించేది దేహము ఈశ్వరుడుకు పుట్టుకలేదు నాశము లేదు జీవుడు పరిస్థితి కూడా అంతే జీవుడికి కూడా పుట్టుకలేదు నాశము లేదు తర్వాత జీవుని విషయంలో కూడా నశించేది దేహమే ఎటు ఈశ్వరుడికి జీవుడికి ఇంక తేడా ఏముందంటే తేడా ఇంతే మాయాం ఆ మాయను వశములో నుంచుకున్నవాడు ఈశ్వరుడు మాయకి లొంగిపోయినవాడు జీవుడు ఇంతే తేడా సపోజ్ యూస్సే మాయ నుంచి బయటపడ్డాలాగా అంటే జ్ఞానము ఎందుకంటే మాయ అజ్ఞానం రూపంగా ఉంటుండే సో జ్ఞానము జ్ఞానం వస్తే నేను ఈశ్వరుణ్ణి అయిపోతానా ఎస్ దట్ ఈస్ హాల్ ఇట్ సింపుల్ వేస్తా సో అజ అవ్యయ తర్వాత ఈశ్వరుడు గురించి ఇంకొక మాట అన్నారు ఆయన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఇది శంకరులకి నచ్చిన సమాసం హీఈస్ ది ఫస్ట్ వన్ టు కాయిన్ దట్ సమాస నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సమాస తర్వాత సాహిత్యంలో వేదాంత గ్రంథాల్లో చాలా పాపులర్ అయిపోయింది అన్నమాట ఈ ఆత్మ ఆత్మర్ బ్రహ్మ వాటెవర్ అది దాని స్వభావము అంటే దాని ఇన్ ఇన్నర్మోస్ట్ నేచర్ ఇంట్రెన్సిక్ నేచర్ స్వభావము అంటే స్వరూపము అర్థం అక్కడ ఇంట్రెన్సి స్వభావ శబ్దానికి స్వరూపము అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో సో ఏమిటి అంటే నిత్యశుద్ధము నిత్య బుద్ధము నిత్య ముక్తము ఈ మాటలు కరెక్ట్గా మనం అనుకునేదానికి పూర్తి ఆపోజిట్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం నేను పాపాలన్నీ ఉన్నాయి నాలో ఈ పాపాలన్నింటినీ నేను పోగొట్టుకోవాలి పాపాలు ఎలా పోగొట్టుకోవాలి దానం చేసి పాపాలు పోగొట్టుకోవచ్చు అనేప్పటికీ మనిషి దానం చేస్తాడు పాపాలను పోగొట్టుకోవడం కోసం సాధారణంగా బిజినెస్ పీపుల్ తర్వాత వ్యాపారాలు చేసి ఇంకా అనేక విధాలుగా ధనం సంపాదించే వాళ్ళు ఉంటారే వాళ్ళు కొంత శాతం దానం చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం కొంచెం అన్యాయాలు అక్రమాలు దీంట్లో నడిచిపోతున్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది అంటే అలా తెలుసున్న వాళ్ళ మాట నేను చెప్తున్నా తెలియని తెలుసు తెలియని అది కూడా పట్టించుకుని వాడు వెళ్ళి క్లబ్బులు వెనకాల ఈ డెబ్బై తెలిసి వెళ్ళి పోస్తాడు అది తెలుసున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో మహాత్ముడిని చూసుకుని ఆయనకి చెక్కులు రాసిస్తూ ఉంటారు సో ఈ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది మనుషుల్లో ఆ సెంటిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం సిద్ధంగా ఓహాతుడు ఉంటాడు ఎప్పుడు కూడా సొసైటీ ఫైట్స్ ఇట్స్ ఓన్ వే సో దెర్ ఈస్ ఎ జెంట్మెన్ హూ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ సమ్ మనీ టు డిస్పోజ్ ఆఫ్ అది పెర్సంటేజ్ ఉంటుంది ఆ డిస్పోజ్ ఆఫ్ చేసేప్పుడు వెంకటేశ్వర స్వామి ఈజ్ ది పెర్మనెంట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ఆదాయంలో ప్రధానమైన ఆదాయంలో ఉండే సెంటిమెంట్ ఇది అసలు బుక్ ఓపెన్ చేసినప్పుడే అకౌంట్ బుక్ ఓపెన్ చేస్తారు కదండి పెద్ద దట్టంగా ఇంత కొడుకుంటుంది దాంట్లో వన్ పర్సెంట్ ముందు వెంకటేశ్వర స్వామి వాటా వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామి హీఈ్ ద షేర్ హోల్డర్ ఇన్ హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అల్టా ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామికి అలా మనీ ఆర్డర్లో అలా వచ్చి పడిపోతూ ఉంటాయి ఆ బ్యాంక్ అకౌంట్లో వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది ప్రతి బ్యాంకు వెంకటేశ్వర స్వామి అకౌంట్ మెయింటైన్ చేస్తుంది మీరు లడ్డు డబ్బులు కావాలంటే ఇక్కడ కట్టేచ్చు ఇక్కడ బ్యాంకులో ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అకౌంట్ ఉంటుంది ఈ పక్క బ్యాంకులో ఉంటుంది ఎవ్రీ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ వెంకటేశ్వర స్వామి అకౌంట్ వీళ్ళు ఏం చేస్తారంటే సర్టన్ అమౌంట్ రొటీన్గా మూడో కంటి అడిగి తెలియకుండా వెంకటేశ్వర స్వామి కట్టేస్తారు కట్టేసి దాన్ని బుక్స్లో చూపిస్తారు బికాస్ వెంకటేశ్వర స్వామి ఈజ్ టేకిన్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అంటే గవర్నమెంట్ ఇట్ హ్యాస్ గివెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిషన్ టు వెంకటేశ్వర సో దిస్ ఇస్ సో దానము వల్ల పాపాలు పోతాయి ఒక స్పిరిట్ విచ్ ఇస్ ఫేర్ ఇన్ అలాగే ఒకప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి స్థానంలో మహాత్ముడు వస్తాడు ఈ మహాత్ముడికి రొటీన్గా కొంత ధనాన్ని ఇచ్చేస్తుంటే ఆయన మీద ఆయనతో చిందో ఆయన మనకి ఒక తృప్తి సో ఈ విధంగా దాన రూపంగా దోషాలను నివారణ చేసుకోవచ్చు తర్వాత నదీ స్నానము ఇలాగ ప్రాయశ్చిత్త కర్మలు ఇలాగ ఎన్నెన్నెన్నో ఉన్నాయి అయితే వేదాంతంలో చెప్పేది మరి దానికి వీటన్నింటికి తగ్గట్టుగా ఉండదు అవన్నీ దే హ్యావ్ దేర్ ప్లేస్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీల్ దట్ దెర్ ఈజ్ సమ్ బ్లెమిష్ ఇన్ యూ మీలో ఏదో దోషం ఉందని మీరు అనుకున్నంతసేపు అవన్నీ సహకరిస్తాయి కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ స్వరూపములో ఏ దోషము లేదు నిత్యశుద్ధము యు నీడ్ నాట్ బికమ్ ప్యూర్ బికాస్ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్ అది డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి ఇన్ రిలిజియన్ యు హెవ్ టు బికమ్ ప్యూర్ యు ఆర్ ఇంప్యూర్ యు హెవ్ టు బికమ్ ప్యూర్ ఇన్ స్పిరిచువాలిటీ యు ఆర్ ఎవర్ ఎవర్ ప్యూర్ అంచేతనే ఓ శ్లోకం ఒకటి ఉంది ఆ శ్లోకం మేము చెప్పాం మా పూజల్లో ఈ శ్లోకం మేము చెప్పం పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప ఈ శ్లోకం చూసారా ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే పాప సంభవ పదాలు ఉన్నాయి ఇది దిస్ ఈస్ ది ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ హిందూ ధర్మ వీ డూ నాట్ యాక్సెప్ట్ నేను విన్నాను సాయిబాబా గారు కూడా ఈ శ్లోకం చెప్పొద్దని ఆయన భక్తులకు ఆదేశించారని ఎవరో చెప్పారన్న వాళ్ళు చెప్పరు సాయిబాబా భక్తులు ఉంటారు చూడండి వాళ్ళు చెప్పరు శ్లోకం ఆయన చెప్పొద్దని చెప్పారు ఎప్పుడో ఓసారి చాలా తప్పిది శ్లోకం ఈ శ్లోకం మేము చెప్పం సో ఇది కానీ మీరు పురోహితులని మీరు ఎవరినైనా అడిగి చూడండి ఏ పురోహితులనైనా రొటీన్గా ఈ శ్లోకం చెప్పేస్తారు తర్వాత ఒకసారి ఓ పెద్ద విద్వాంసుడు నేను ఒకే సభ వేదిక షేర్ చేసుకున్నాము ఆయన ఉపన్యాసం చెప్పారు నేను చెప్పారు నేను అరగంట సేపు ఉపన్యాసం చెప్పాను అదో దత్తాత్రేయ గీతలోని విషయాలు ఏవో ఆయన అరగంట సేపు చెప్పారు ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం ఏమిటంటే మీరందరూ పాపాత్ములు ఈ పాపాలను మీరు కడుక్కోవాలి అది సారాంశం సో రిలిజియస్ మైండ్ వర్సెస్ స్పిరిచువల్ మైండ్ దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ రిలిజియస్ మైండ్ వీఆర్ ఆల్ పాపస్ పాపీస్ కాబట్టి మనం పాపాలను ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి ఎలాగంటే పుష్కరాలు మొన్న వెళ్ళే మళ్ళీ ఇంకో పుష్కరాలు వస్తాయి దిస్ ఈజ్ ది రిలీజియస్ మైండ్ కాబట్టి మరి భగవద్గీతకు వచ్చినప్పుడు ద గ్రోత్ షుడ్ బి దే సో ఇక్కడ నిత్య శుద్ధ నిత్య బుద్ధ ఎవరిని అడగండి మీరు నేను అజ్ఞానిని అని చెప్తాడు కానీ ఆ మాట హైదరాబాద్ అంటే మాత్రం దెబ్బలాడతాడు స్వామి రామతీర్థ అన్నారు చాలా బాగా చెప్పారు ఆయన నేను ఆశ్చర్యపోయినా ఆయన చెప్పింది విని ఆయన వీడు దేవాలయంలోకి వెళ్ళి నేను పాపిని మహాప్రభో నన్ను రక్షించి పాపం నుంచి అంటాడు బయటకు వచ్చిన తర్వాత నువ్వు పాపం చేసేవాయి నువ్వు పాపి పోయి అంటే మాత్రం దెబ్బలు పెడతాడు అలాగే దే ముందు నిలబడి నాకు అజ్ఞానమయ్యా జ్ఞానం అదే మాట ఇంకొకటి అంటే ఒకటి దెబ్బలు పెడతాడు వాట్ డస్ ఇట్ మీ యు సే అహం పాపి మీరు అంటున్నారు త్వం పాపి అంటే మీరు దెబ్బలాడుతున్నారు ఏమిటి కారణం వాట్ కుడ్ బి ది రీజన్ అలాగే అహం అజ్ఞహ అని అంటాడు త్వం అజ్ఞహ అంటే దెబ్బలాడతాడు వాట్ ఈస్ ది రీజన్ అంటే స్వామి రామతీర్థ అన్నారు ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ హీ నోస్ సమ్ హీ నోస్ నోయింగ్ హీ నోస్ విథౌట్ నోయింగ్ దట్ హీస్ నైదర్ ఎ పాపి నార్గ్నరెంట్ అని అంటాడు అంచేతనే ఎవళ్ళైనా పాపివి అంటే మటుకు వీడు ఒప్పుకోడు సరే వీడు ఒప్పుకోవడానికి వీడి హేతు వేరే కానీ రామతీర్థ యొక్క మహాత్ముల యొక్క దృష్టిలో వీడిలో పాపం లేదు వీడి స్వరూపంలో పాపం లేదు నిత్య శుద్ధ నిత్య బుద్ధ స్వరూపంలో అజ్ఞానం లేదు అజ్ఞానం ఎక్కడ ఉంటుందో తెలుసు అంటే ఇంటలెక్ట్లో ఉంటుంది ఇంటలెక్టే అంటే అంతఃకరణ అదే నా స్వరూపము అనుకుంటే వాడు అజ్ఞాని కానీ మరి మీరు మీ అంతఃకరణము వేరు మీరు వేరు మీ అంతఃకరణము దాని పేరే ఎలా ఉందో చూడండి కరణము అంటే ఇన్స్ట్రుమెంట్ అంతఃకరణము లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్ మీరు ఇన్స్ట్రుమెంట్ని వాడి ఉపయోగించుకునే వాళ్ళు కానీ మీరు మీరే ఇన్స్ట్రుమెంట్ కాదు కాబట్టి లోటు ఎక్కడ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది ఇంటలెక్ట్ ఉంది ఇంటలెక్ట్ అంతఃకరణము బుద్ధి ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దాంట్లో కొంత జ్ఞానం ఉంటుంది మిగిలిందంతా అజ్ఞానమే ఉంటుంది కానీ మీ స్వరూపంలో అజ్ఞానం ఉండదు ఎందుకంటే స్వరూపము ఆ ఇంటలెక్ట్లో ఉండే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా సమానంగా ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు పదిహేడో ఎక్కం వచ్చుననుకోండి ఆ పదిహేడో ఎక్కాన్ని చక్కగా ప్రకాశింపజేస్తుంది ఆత్మచైతన్యం సపోజ్ పదిహేడో ఎక్కం వచ్చిన నాకు ఇంతవరకు ఎవడో కనపడలేదు ఉన్నమాట నేను చెప్తున్నాను కదా పదిహేడో ఎక్కలు రాలేదు అంటే ఆ సంగతి మీకు స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది పదిహేడు రకం ఉత్సవాలు ఏదో అనేది సందేహం లేకుండా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అజ్ఞానము తెలుస్తూ ఉంటుంది ఒకవేళ సందేహం ఉంటే ఆ సందేహం తెలుస్తూ ఉంటుంది జ్ఞానం ఉంటే జ్ఞానం తెలుస్తూ ఉంటుంది కాబట్టి తెలుస్తూ ఉండడము అది ఆత్మ యొక్క లక్షణం తెలివి ఆత్మ యొక్క లక్షణం ఆ తెలివిలోనే జ్ఞానము ప్రకాశిస్తుంది అజ్ఞానము ప్రకాశిస్తుంది సందేహము ప్రకాశిస్తుంది సందేహం ఉందంటాడు సందేహం ఉందనే సంగతి తెలిసింది కదా అజ్ఞానం అంటాడు అజ్ఞానం అనే సంగతి తెలిసింది కదా gnanam antadu gnanam ane sange telisindi kada so you are nover to the known to the unknown unto the doubt also so mi swarupamo novar buddha nitya buddha nitya mokta meeru mokshanni kottaga podd mana karaledu you need not gain freedom afresh freedom is with you you have to discover it. ఇప్పుడు ఇరాక్ వాళ్ళు ఉన్నారు దే నీడ్ ఫ్రీడమ్ వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనేది ఎవలాడుతున్నారు పొలిటికల్ ఫ్రీడమ్ కావాలి ఫిజికల్ ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్ అంటే గెదిలో పెట్టి తాళం వేశారనుకోండి లేకపోతే లిఫ్ట్లో ఆగిపోయిందనుకోండి ఫిజికల్ ఫ్రీడమ్ ఈజ్ నాకు తె గెదిలో పెట్టి తాళం వేస్తే ఫిజికల్ ఫ్రీడమ్ లేదు పొలిటికల్ ఫ్రీడమ్ మీ మీ ఓటు దాంట్లో మీ మీ పేరు లేదనుకోండి పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్గానే మీరు ఓటు హక్కు లేదంటే పోయిందిగా ఓటు హక్కు సో యూ వాంట్ టు ఓటు ఫర్ సంబాడీ and so you can't. So, political freedom is going on. Like with the democracy, in the autocratic state, political freedom is going on. But, the inner is important. Physical freedom is important for the growth of a person. But political freedom is also important. That is important. But they are not the subject matter of Vedanta. Vedanta is the subject matter, is the inner freedom. నేను కాలిఫోర్నియాలో పాఠం చెప్పడానికి వెళ్ళాను స్థితప్రజ్ఞ లక్షణాలు పాఠం చెప్పాను పాఠం చెప్పినప్పుడు ఒక ఆయన వచ్చాడు సోషల్ యాక్టివిస్ట్ ఆయన హీ వాజ్ ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్ హియర్ ఇండియాలో కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ కాలిఫోర్నియాలో మళ్ళీ మనం హిందూ ధర్మంలో అన్ని నేర్చుకుని హిందువు ఇప్పుడు ఈ అటెండ్స్ ఆల్ మై క్లాసెస్ అండ్ ఆల్ దాట్ అక్కడికి వెళ్ళేప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది విచ్ ఇస్ గుడ్ హీ సేస్ దాట్ ఇప్పుడు అతను నా దగ్గరికి వచ్చాడు ఈ సోషల్ సోషల్ సొసైటీకి సంబంధించి అతనికి చాలా సమస్యలు ఉన్నాయి ఇందాక అర్జునుడికి ఉన్నట్టుగానే చాలా అర్జునుడికి కుల సమస్యలు ఉన్నట్టుగానే అతనికి సోషల్ సమస్యలు అంటే ఏవో కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు కదా అవన్నీ అడుగుతాడు నేను స్థితప్రజ్ఞ లక్షణం చెప్పగానే ఓ సోషల్ సోషల్ ప్రాబ్లం లేవనెత్తి మీ స్థితప్రజ్ఞ లక్షణానికి దీనికి సంబంధం ఏమిటని అడుగుతాడు అని ఇలాగేవో అడుగుతాడు నేను చెప్పాను చూడు వేదాంతము ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ సైన్స్ ఇట్స్ నాటే సోషల్ సైన్స్ ఇట్స్ నాట్ సొసైటీ యొక్క లక్ష్యం సోషియాలజీ ఏం కాదు ఏమంటే సొసైటీలో లంచాలన్నీ బాగా పెరిగిపోయాయి మీ వేదాంతంలో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ రిలవెంట్ థింగ్ ఇది ఎలాగంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి లంచాలు పెరిగిపోయాయి మీ ఫిజిక్స్లో సొల్యూషన్ అంటే ఏం చెప్తాడైనా ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ సైన్స్ అలా అనిపిస్తుంది భ్రమ కలుగుతుండే ఎందుకంటే రిలిజియన్ ఈజ్ సోషల్ థింగ్లా కనుక ఇది కూడా రిలీజియన్ లాగా అనిపించి కాబట్టి సోషల్ ఇష్యూస్కి సొల్యూషన్ ఏమిటది ఒకే ఒకప్పుడు మేము సొల్యూషన్ చెప్తే చెప్తాం అదేదో అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొంత అనుభవాన్ని జోడించేది చెప్తే చెప్పొచ్చు గాక బట్ వేదాంత ఈజ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అండ్ సో ఒక వ్యక్తిని ఉద్దేశించి బోధింపబడేటువంటి జ్ఞానం ఇది వ్యక్తికి ఉద్దేశించినటువంటి జ్ఞానం దట్ పాయింట్ వీ షుడ్ నాట్ ఫర్ గట్ కాబట్టి ఇక్కడ నిత్య ముక్త వ్యక్తి forget about the entire society we could not have physical freedom we could not have political freedom but even in china even in cuba even iron curtain deslo kuda russia lo kuda evadaina oka vyakti thana atma swaroopamu poornamonu telusukotaanike nobody can object to it nobody can stop it so because it has nothing to do with the outside freedom me swaroopamu poornamu మీలో ఏ రకమైన బంధము లేదు మీరు ఏదైనా కొన్ని సోషల్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఇమోషనల్ ఇష్యూస్ తోటి మీరు సఫర్ అవుతున్న సందర్భంలో అది ఏదైనా ఫిజికల్ ఇష్యూ అయితే ఐ కాంట్ ఆన్సర్ ఏదైనా ఫ్యామిలీలో అబ్యూస్లు ఇవేవే ఉంటూ ఉంటాయి అలాంటి వాటికి ఐ కెనాట్ ఆన్సర్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇమోషన్ విచ్ ఈస్ మేకింగ్ యూ సఫర్ దెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు కమౌట్ అఫైట్ మీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది మీకు ఎవరి మీద అసూయితో బాధపడుతున్నారనుకోండి యూ కెన్ నవ్ పుట్ అన్ హ్యాండ్ టు దాట్ యూ కెన్ బికమ్ ఫ్రీ నవ్ అంటే ఎప్పుడైనా అటువంటి అసూయ కానీ కోపం కానీ ద్వేషం కానీ కామన కానీ రాగం కానీ అటాచ్మెంట్ ఆసక్తి కానీ ఇవన్నీ కూడా బంధములే ఈ బంధములన్నీ కూడా కల్పిత బంధములే ఈ క్షణంలో మీరు ఆ బంధాన్నించి బయటపడుకోవచ్చు ఎందుకో తెలుసునండి మీరు ఆల్రెడీ ముక్తులయ్యే ఉన్నారు కల్పిత బంధమే కానీ వాస్తవమైన బంధము లేదు కనుక నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపము సో ఈ పరమేశ్వరుడు తన మాయ పుట్టినట్టుగా ఏదో యశోదమ్మ ఇంటి వాకిట్లో ఏదో అల్లర్లు చేసినట్టుగా తర్వాత రాక్షసుల్ని సంహరించినట్లుగా లోకానుగ్రహాన్ని చేసినట్లుగా కనబడతాడు అంతా లా భాసిస్తూ ఉంటుంది కురువన్ లోకానుగ్రహం కురవన్నే వచ్చే లక్ష్యతే ఈ మాట కనుక ఎవరన్నా ద్వైతులు విన్నారంటే ఈ వాక్యాన్ని వాళ్ళు తల కొట్టుకుంటారు ఏమిటండి ఇలా రాసేస్తారు బట్ దట్ ఈస్ హౌట్ ఈస్ కాబట్టి ఎందుకంటే ఉన్నది ఒకే పరబ్రహ్మ అయినప్పుడు ఉన్నది పరబ్రహ్మ పరబ్రహ్మ తప్ప ఇంక ఏమీ రెండవది లేనేలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో అనుగ్రహించి దెవడు అనుగ్రహించబడేదెవడు ఈ విభాగములన్నీ కూడా కల్పితములే కానీ అనుభవానికి వస్తున్నాయి ఓకే నో ప్రాబ్లం ఇవా ఇవా వేసుకుంటే సరిపడు సినిమా తెర మీద ప్రకాశించే తెర తప్ప ఇంకేదీ లేదు ప్రకాశించే తెరా నేను ఎప్పుడన్నా మీరు గుర్తించాలి తెర ఈజ్ అ సత్ ఉనికి ప్రకాశించే ఈజ్ అ చిత్ టు కమ్ టు కమ్స్ టు కమ్ టు నోన్ కమ్ టు బి నోన్ సో సచ్చిత్ ప్రకాశించే తెర అంటే సచిత్ అది సో ప్రకాశించే తెర తప్ప ఇంకేమీ లేదు మిగతా సర్వము కన కానవచ్చున్నదే కనబడుతోంది అన్నంత వరకు లేదు వా సత్యము అంటే మాత్రమే అభ్యంతరం సో అధ్యతనే శంకరులు అంటారు లక్ష్యతే ఆ తర్వాత శ్లోకం వాక్యం ఒకసారి అందాం స్వప్రయోజనాభావే అపీ భూతనుజిగృక్షయా వైదికం హిధర్మద్వయం అర్జునాయ శోకమోహమహోద నిమగ్నాయ ఉపదిదేశుణాధికైత అనుష్ఠీయమానశ్చర్మ ప్రచయం గమిష్య ఇక్కడ ఆపుదాము ఈ క్లాసు మళ్ళీ క్లాసులో చెప్ప ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమ పూర్ణమేవాశిష్యే